సంకీర్తన సంఖ్య నాలుగు వందల యాభై కలది గల అట్టే కర్మ ఫలంబులు నిలిపితి మానేము నిమ్మకుపులు సూ ఎంత చేసిన ఇహమున జీవికి చెంత నజుడు వ్రాసిన కొలదే వంతలముంటికి వాడి వెట్టితిమా కొంత తీపు చెరకు చల్లితిమా ఘనముగ బుద్ధులు గరపిన దేహికి మునునోచిన నో ముఫలంబే నినుపు తెంకాయకు నీరు నించితిమా చేదు నిచితిమా ఇరవుగా శ్రీవేంకటేశుడే ప్రాణికి కెరలి భాగ్యమొసగిన ఎంతే మరువమునకు పరిమళము సేసితిమా పెనగేటి అడవులు పెంచితిమా